ఆనంద ఆత్మ కైసే హై స్వామిజీ ఆత్మ ఆనంద రూపం అని మీరు చెప్పారు కదా అంటే ఆనందం అనేది ఆత్మకు ఒక విశేషణము అని చెప్పారు కదా మరి ఆత్మ ఆనంద రూపము ఎలా చెప్పండి అని ఈ విధంగా శిష్యుడు వినయపూర్వకంగా ప్రశ్నిస్తే శ్రీ గురుదేవుడు అపార కరుణామయుడు కాబట్టి చక్కగా ఎన్ని ప్రశ్నలు చేసిన విసువు లేకుండా సమాధానం చెప్పుకున్నాడు ఉత్తరము పరమ కహియే సర్వసే అధిక ప్రీతిక జో విషే సో ఆనంద హే ఆత్మ ఆనంద ఉన్నది అని తెలుసుకుందాము కానీ మొదలు ఆనందం అంటే ఏంది ఆయన మొదలు అల్లి తెలుసుకో ఆనందం అంటే పరం అనగా సర్వశ అధిక ప్రీతికా విశేషో ఆనందే అన్నిటి అధిక ప్రీతికి విషయం ఏదో అది ఆనందము అని తెలుసుకోవాలి పరమ అంటే నిరతిశయత్వ సతీ క్షయశూన్యత్వం పరమత్వం పరమ అనగా నిరతిశయం యస్మాత్ అతిశయం నాస్తి స నిరతిశయ దేనికంటే అధికమైనది ఇంకొకటి లేదో అది నిరతిశయమైనది మరియు శూన్యం ఏది ఎప్పుడు నాశనం కాదు అన్నిటికంటే అధికమై ఏది నాశనం కాదో అది పరము అటువంటి ఏ సుఖం ఉన్నదో ప్రీతి ఉన్నదో అది పరమసుఖము ఆ పరమసుఖమే ఆనందము అంటే ఆ ఆనందం కంటే ఇంకా అధికమైనటువంటి ఆనందం ఇంకొకటి లేదు నాకు తైత్తరి ఉపనిషత్తులో ఆనందం ఏమవుతా అనేది ఒక ప్రకరణం వస్తుంది చక్రవర్తి అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ చక్రవర్తికి భోగాలు ఏమన్నా లోటు ఉంటాయా చెప్పండి అతడు ఏది సంకల్పం చేస్తే అది ఎదురుగా వచ్చి అతడు అనుభవించడానికి భోగాల లోటు ఉండదు భోగాలు ఉపలబ్దమై ఉంటాయి ఆ చక్రవర్తి ఆనందం ఏదైతే ఉందో తకల మనుష్యుల కంటే కూడా అధిక ఆనందం ఉంది తెలిసింది కదా అట్లే మరియు కర్మ దేవతలని అజాన దేవతలని బృహస్పతి అని బ్రహ్మ అని ఇంద్రుడు అని ఈ విధంగా ఒకరికంటే ఒకరు శతాధిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి ఈ అన్ని ఆనందాల కూడా బ్రహ్మానందం ఏదైతే ఉందో బ్రహ్మనిష్ఠుడు అనుభవించేటువంటి బ్రహ్మానందం ఉందో అది అన్నిటి కంటే కూడా అధికమైనటువంటి ఆనందము ఆ ఆనందం కంటే ఇంకా అధిక ఆనందం మరొకటి లేదిలేశే సతయ్రాదయో నిర్వృతాహ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు మనిష పంచకంలో చెప్తారు అంటే ఇంద్రుడు చంద్రుడు బృహస్పతి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు కూడా ఏ ఉత్కృష్టమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నారో ఆ భోగాలన్నీ కూడా బ్రహ్మవిత్ బ్రహ్మ నిష్ఠుడైనటువంటి బ్రహ్మ జ్ఞాని అనేటువంటి మహాత్ముడు అనుభవించేటువంటి ఆనందంలో ఒక బిందు మాత్ర సుఖము అంటాడు నచేంద్రుఖం కించిత్ నం చక్రవర్తిన సుఖమస్తి విరక్త ముఖాంత వాసిన లేదు చక్రవర్తికి లేదు ఏ దేవాది దేవతలకు కూడా లేదు అటువంటి ఆనందం ఎటువంటి ఆనందము బ్రహ్మానందం మహాత్ముడు అనుభవించేటువంటి బ్రహ్మ మహాత్ముడు అనుభవించేటువంటి ఏ ఆనందం ఉన్నదో ఆ ఆనందము ఎదుట ఈ ఇంద్రాది దేవతల యొక్క ఆనందము కేవలం ఒక బిందు మాత్రం అంటాడు అంటే సముద్రము ఆనందాన్ని బ్రహ్మజ్ఞాన్ని అనుభవిస్తుంటే ఆ సముద్రము ఆనందములో ఒక బిందు మాత్ర ఆనందము ఈ ఇంద్రుడు చంద్రుడు చక్రవర్తి మొదలైన యొక్క ఆనందము వర్గాదుల్లో ఏదైతే ఆనందం చెప్పబడిందో ఎన్న దుఃఖేన సంభిన్నం నచగ్రస్తం అన్న అభిలాషోపనీతం స్వపదాస్పదం ఎన్న దుఃఖేన సంభిన్నం దుఃఖం చేత మిశ్రితం కానటువంటిది నచగ్రస్తం అనంతరం తర్వాత అది కాలాంతరంలో నాశనం కానటువంటిది అటువంటి ఉత్కృష్ట ఆనందం ఏదైతే ఉందో అది ఆ సుఖం ఏదైతే ఉందో అది సహ అంటే స్వర్గం స్వర్గ సుఖము అని చెప్పబడుతుంది అని పర్మిష్ఠులు చెప్తారు మీ మాటకుడు ఆ సుఖము కూడా శీనే పుణ్యమర్త లోకం విశాంతి అది కూడా నిర్దేశీయ సుఖము కాదు అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది ఏతంభ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యమర్త లోకం విశాంతి ఆ స్వర్గ సుఖం కూడా క్రియశీలమే అది కూడా నాశవంతమైనదే తహ కర్మచ్యుతో లోక క్షియతే ఏమేవ అమూత్రపుణ్య చితో లోక అయితే ఏ విధంగా ఈ లోకంలో మనం పుశువాణి జాతుల ద్వారా పొందినటువంటి ధనము ధాన్యము ఇది వేయశీలము కారాంతరం లోపల నాశనం అయిపోతుందో అట్లే కర్మ సాధ్యమైనటువంటి కర్మలు ఏవైతే చేసి స్వర్గాన్ని పొందుతారో ఆ స్వర్గము కూడా ఆ స్వర్గ సుఖము కూడా క్షయశీలమే అది కూడా నాశనం అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆత్మానందం కంటే అధికమైనటువంటి ఆనందం ఇంకొకటి లేదు కాబట్టి ఏది అన్నిటికంటే అధికమైనటువంటి ఆనందం ఉంటుందో అధికమైన ప్రీతికి విషయం ఉంటుందో అది ఆనందము ఆత్మ విషయ జాతే సర్వికి పరమ ప్రీతి హై జాతే ఆత్మ ఆనంద హై సకల జీవులకు సకల ప్రాణులకు ఆత్మయందే పరమ ప్రీతి ఉంది పరమ ప్రీతికి విషయం అది ఆనందం అన్నాం పరమ ప్రీతి సకల జీవులకు ఎక్కడుంది ఉత్తర భార్యాదులయ ధనధాన్య వస్తువాహనాదులయ స్వర్గాదులయ ఎక్కడుంది చెప్పండి ఆత్మ పరమ ప్రీతి ఉంది ఆత్మని విడితే అన్యత్ర ఎక్కడ కూడా పరమ ప్రీతి లేదు మాములుగా ప్రీతికి విషయాలు ఉన్నాయి కానీ పరమ ప్రీతికి విషయాలు మాత్రము కావు తదే తత్ ప్రేయ ఉత్తరాత్ అన్యస్మాత్ సర్వస్మాత్ ఆంతరతరం యదయమాత్మ అని అంటూ బృహదరణ యొక్క భనిషత్తు ఒకటి నాలుగు ఆత్మ ఏదైతే ఉందో ఏదయం ఆత్మ ఏ ఈ ఆత్మ ఉందో అది అన్నిటికంటే సర్వాధికమైనటువంటి ప్రీతికి విషయం ఉన్నది దానికంటే అధిక ప్రీతి వస్తువు ఇంకొకటి లేదు ఎందుకనంటే పుత్రుల కంటే విత్తము అంటే ధనము అన్నిటికంటే దేహాదుల కంటే ఇంద్రియాదుల అన్నిటికంటే అధిక ప్రీతికి విషయమైనటువంటిది ఆత్మ అందుకనే ఆత్మనే ఆనందరూపము అని తెలుసుకోవాలి విత్తాత్ పుత్ర ప్రియ పుత్రాత్ పిండ పిండాత్ తథేంద్రియం ఇంద్రిత్మ ప్రియ అనంటూ శ్రీ విద్యారాయణ గురుదేవులు పన్నెండవ ప్రకరణము అరవయో శ్లోకంలో చెప్తాడు ఇక్కడ వేదాంత పంచదశలో విత్తాత్ ప్రియ ఒకనొకడు చాలా ధనవంతుడు కోటీశ్వరుడు అతని కుమారుడు ఉన్నాడు ఒకడు కానీ అతడు చాలా ప్రబుద్ధుడు అన్నమాట వివేకహీనుడు దుష్టుడు దుర్మార్గుడు అతడు ఏవో చెడు చేస్తే గవర్నమెంట్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసుకుపోయి జైల్లో పెట్టారు అప్పుడు తండ్రి ఏం చేస్తాడు ఆ జైలు శిక్ష అనుభవించడానికి బదులుగా ఆ శిక్షకు బదులుగా ధనాన్ని అక్కడ వెచ్చించి ఎన్ని లక్షలైనా సరే అని డబ్బు అంతా వెచ్చించి ఆ కొడుకును బయటకు తీసుకొస్తాడు ఎందుకు కొడుకు చాలా ప్రియుడు కాబట్టి దుష్టుడైనా గానీ ఏ తండ్రికైనా కొడుకు మీద ద్వేషం ఉండదు కదా కాబట్టి కొడుకు ప్రీతికి విషయం కాబట్టి ఎంత డబ్బు అయినా వెచ్చించి అతన్ని తీసుకొచ్చాడు లేదా ఆ కొడుకు ఏదో వాటి కర్మానుసారంగా చాలా క్లిష్టమైనటువంటి చాలా దుష్టమైనటువంటి మహాఘోరమైనటువంటి వ్యాధికి గురయ్యాడు అనుకోండి అంటే ఇంకా బ్రతకడానికి అవకాశం లేదు అన్నట్టుగా అటువంటి వ్యాధికి గురయ్యాడు అప్పుడు ఏం చేస్తాడు ఎంత డబ్బైనా ఖర్చు కొడుకును బ్రతికి ఏ దేశం కాకపోతే బయట దేశాల్లోకి తీసుకుపోయి అయినా గాని నయం చేస్తే బ్రతికించుకుంటాడు ఎందుకు కొడుకు ప్రీతికి విషయం అంటే ఇంతవరకు డబ్బును అధికంగా ప్రేమించాడు కానీ ఇప్పుడు ఆ ప్రేమ కొడుకు మీద అధికమైంది అంటే డబ్బు కంటే కూడా అధికమైన ప్రీతికి విషయం ఎవరైంది అంటే కొడుకు పుత్రుడు ఇప్పుడు డబ్బు అది న్యూనమైనటువంటి ప్రీతికి విషయమైంది తక్కువ ప్రీతి పోతేవాయ్ డబ్బు పోతేవాయి అంటే ఇప్పుడు డబ్బు మీద ప్రేమ లేదు ఎక్కడ ఉంది కొడుకు మీద ఉంది ఇక ఆ కొడుకే తండ్రికి విరోధం అనుకో తండ్రికే శత్రు అయ్యండి అనుకో అప్పుడు కొడుకు మీద ప్రేమ ఉంటదా ఉండదు కదా మరి ఎక్కడ ఉంటుంది పోని వాడు ఎక్కడైనా పోని నేను సుఖంగా బతితే చాలు అని తన శరీరం పైన ప్రేమ నిలిచిపోతుంది అంటే పుత్రాత్ పిండ పుత్రుని కంటే కూడా తన శరీరం అధికమైనటువంటి ప్రేమ కుదురుతుంది కాబట్టి ఇప్పుడు పుత్రుడు అధిక ప్రీతికి విషయం కాలే ఎవరై శరీరం అయింది మరి ఆ శరీరం ను కూడా ఎవరైనా శత్రులు కొట్టడానికి వచ్చనరనుకో శరీరం నరకడానికో కొట్టడానికో చంపడానికో వచ్చనుకో అప్పుడు అతడు ఏం చేస్తాడు తన ఇంద్రియాలన్నిటిని కూడా దాచుకొని ఈ పప్పు చెప్తాడు కొడితే ఈపు మీద కొట్టిండే గానీ నా ఇంద్రియాల నా కన్ను మీద గాని తోడు మీద గాని ముక్కు మీద గాని కొట్టకండి అని సకల ఇంద్రియాలను ముడుచుకొని ఈపు చూపెడతాడు ఈపు మీద కొట్టిన పర్వలేదు అంటే శరీరాన్ని మీరు కొట్టిన పర్వలేదు గానీ ఇంద్రియాలు మాత్రం కాపాడుకోవాలి అని ఇప్పుడు శరీరం మీద ఉన్నటువంటి అధిక ప్రేమ ఇంద్రియాల మీదకి వెళ్ళింది అంటే శరీరం మీద ప్రేమ తగ్గింది అంటే ఇప్పుడు శరీరం అధిక ప్రీతికి విషయం ఎవరైనరు ఇంద్రియములైన ఇక ఆ ఇంద్రియాల్లో ఏదోకో ఇంద్రియానికి కన్నుకో కాలకో చేయికో క్యాన్సర్ వచ్చేసింది అనుకోండి ఇప్పుడు ఆ క్యాన్సర్ కనుక అట్లే ఉంచుకున్నట్లయితే అది శరీరం అంతా ఎగబాకి ప్రాణానికే ముప్పు వస్తుంది అని డాక్టర్లు చెప్పారు అప్పుడు అతడు ఏమంటాడు అయ్యా డాక్టర్ గారు ఈ కన్ను తీసి పర్వాలేదు లేదా ఈ కాలు తీసి ఈ చెయ్యి తీసి కానీ నన్ను మాత్రం బ్రతికించు అంటాడు అంటే ఇప్పుడు ఇంతవర దగ్గర ఇంద్రియాల మందు ఏదైతే ప్రేమ ఉండనో అది ఏమైంది ఇప్పుడు తన ప్రాణం మీదకి వచ్చింది ఇంద్రియాచ్చ ప్రియ ప్రాణ నేను బ్రతికితే చాలు ప్రాణం ఉంటే చాలు ఒక ఇంద్రియం పోయినా పర్వాలేదు అంటాడు ఎందుకంటే ఒక కన్ను లేని వాడు కూడా చూస్తా కొన్ని రెండు కన్ను లేని వాడు వ్యవహారం చేసుకుంటా వీటి వాడు వ్యవహారం చేస్తలేడా లేడా కాలు లేనివాడు వ్యవహారం చేస్తలేడా లేడా బ్రతుకుతా లేడా అందువల్ల ప్రాణం ఉంటే సరే ఒక ఇంద్రియం లోపమైనా పొరవలేదు నేను బ్రతికితే చాలు నా ప్రాణం నిలిచి ఉంటే చాలు అని ప్రాణం మీద అధిక ప్రేమ కుదురుతుంది ఇంద్రియాల మీద ప్రేమ తగ్గిపోయింది ఇప్పుడు ఎక్కడొచ్చింది అధిక ప్రేమ ప్రాణం మీదకి వచ్చింది ఇక ఎప్పుడైతే జీవునికి నలువైపుల నుండి అనేక దుఃఖాలే దుఃఖాలు కష్టాలే కష్టాలు విపత్తులే విపత్తులు ఎదురైనాయనుకో బయట బజార్ లో ముఖం పెట్టుకుని తిరగడానికి అవకాశం లేదు ఇంట్లో కడుపు రెండేదని బ్రతుకుదామంటే ఇంట్లో ధనమూ లేదు ధాన్యము లేదు భూమి పుట్ర వాసనల కనిసి అన్ని అమ్ముకొని బయట పరపతి లేదు ఎవరు కూడా పది పైసలు లేరు అందరు కూడా విచరించుకుంటున్నారు అట్లాంటి సందర్భాల్లో ఇక అతడు ఏం చెప్పండి పోని ఈ ప్రాణం పోయినా పర్వాలేదు అని తాను ఆత్మహత్య చేసుకోవడానికైనా సంకోచించడు పోనా గాని సుఖంగా ఉంటా అంటాడు సత్యన గాని సస్తే సుఖంగా ఉంటా అంటాడు అంటే శరీరం చచ్చినా ప్రాణాలు పోయినా గాని నేను సుఖంగా ఉండాలి అనుకుంటున్నాడు తోడు అంటే అధికమైన ప్రీతి ఎక్కడుంది నేను మీద ఉంది నేను ఉండాలి అంటే అధిక ప్రేమ ఎక్కడొచ్చింది ఆత్మయంద వచ్చి ఆత్మహత్య చేసుకోవడం నేరము అది శాస్త్రోక్తంగా శాస్త్ర విరోధము కానీ ఈ విధంగా ఆలోచిస్తాడు ఎందుకు ప్రాణం పోయినా సరే నేను సుఖంగా ఉండాలి అంటే అధికమైన ప్రీతి ఎక్కడొచ్చింది ఆత్మయందే వచ్చి కదా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా వదులుకుంటాడు తన ఇంద్రియాలను వదులుకుంటాడు శరీరాన్ని వదులుకుంటాడు వదులుకోగలుగుతాడు కానీ ప్రీతి మాత్రం తన మీద అధికంగా తనను తాను మాత్రం వదులుకోలేడు అధిక ప్రీతి ఎక్కడ వచ్చింది ఆత్మయందే వచ్చింది అంటే ఆత్మనే పరమ ప్రీతికి విషయము కాబట్టి ఆత్మనే ఆనందరూపము అని ఈ విధంగా తెలుసుకోవాలి ఆత్మ విషయ జాతే పరమ ప్రీతి హై సకుల జీవులకు ఆత్మయందే అధికమైనటువంటి ప్రీతి ఎందువల్లనైతే ఉంటుందో జాతే ఆత్మ ఆనందరూపే అందువల్ల ఆత్మయే ఆనందరూపమై అధ్యస భాష ఒక చోట చెప్తాడు ఆ యథా పశువాదయ దండోద్యత కరం దృష్ట మామయం హంతు ఇచ్చతీ పలాయుతం ఆరోబంతే ఒక కర్ర తీసుకొని ఒక పశువు పైకి మనము ఉరికినట్లయితే ఆ పశువు మనల్ని చూసి ఏం చేస్తుంది ఆ కర్ర చేతుల్లో చూసి ఇతడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు నాకు ఇతడు ఘాతకుడు నాకు ప్రతికూలం ఉన్నాడు అని భావించి అది అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభిస్తుంది ఫలాయుతం ఆరే పరిగెత్తడం ప్రారంభిస్తాయి పశువులు కూడా ఎందుకు వాటి ఎందు వాటికి ప్రీతి ఉంది అట్లా ప్రతి ప్రాణికి కూడా ఆత్మయందే తన అధికమైనటువంటి ప్రీతి ఉన్నందువలన ఆత్మయే పరమ ప్రీతికి విషయం ఉన్నందువలన ఆత్మయే ఆనందరూపము అని ఈ విధంగా తెలుసుకోవాలి